పలువుడు హరిచే పట్టితిని తిని తలచినదెల్లా దక్కెను నాకు దురిత్వంసుడు దుఃఖ విదారుడు అరి భయంకరుడు అచ్యుతుడు సిరివరుడితనినిచే కొని కొలిచిన పరమసుఖమిపో భయమెక్కడిది తానవాంతకుడు దైవ శిఖామణి మానరక్షకుడు మాధవుడు నానాఖముల నా పాలగలడు ఏ నెపముల నాకెదురే లేదు అనయము నిర్మలుడు అఖిలానందుడు కనుడు ఈ శ్రీవెంకట విభుడు కనుగొని మమునిటు కాచుక తిరిగి ఎనయగ నేలికే ఇతడే మాకు